నా మనస్సు ఉన్నదే శోకా సముద్రములందు మునిగిపోయినటువంటి తెలియకుండా బాధపడుతున్న ఆనయ స్వామి రాజులందుని పల్లిదు అతడు పెద్ద పాపడే హలువురు రాజులందుని పెన్న పాపడయ్యా నీ కొడుకు వాడు చిన్నవాడా బాలుడా ఎంత మంది రాజులను నరికి పడగొచ్చాడయ్యా భూమి మీద అట్టి వాడు బాలుడేలా అభియాలు అభియా వాళ్ళందరినీ పట్టు నరుగుతుంటే మరి చుట్టూ నరక్క పూలతో పూజిస్తారటయ్యా కలుగుతులే విపత్సారి నాయులు సాగులెంత వెంతలే గరుడో గర్చించానవ కోటలు సాగుదోడమే అక్కడికా దాని కోసం కొనకయి నీవు बात पड़े वाले से परिलेदू ओ रे ఆ దేవ దానవులంతా తస్తూ ఉండగా అందులో వింత ఏమున్నది నడలుటెంపల ఎప్పటికేది ఆ దైవ విధితము దాని తగ్గటానికి ఎవరికి సాక్ష్యపడదయ్యా కనుక నీ ఓటు ధై్య కనుడున్నాడు ఇలా క్షణము సేయలు సాలైరే ఎవ్వరు తలుపో మృత్యు అని వాక్యమే తామసముచ్ఛ స్వామి మహారాజులంతా జగత్తునంతా తల్లకి చేసినారు గాని ఏ ఈ మృత్యువు ఉన్నదే దీన్ని ఎవరు తప్పించుకోలేకపోయినారయ్యా ఈ మృత్యువు ఉన్న మృత్యువు ఏ బభువరుకయ్ అపరాశయుండు పాండవగజనకెట్లనియేంగ ఆ అంటే అపరాశయుడు నాడే వ్యాసమహర్షి ఏమంటాడు జమరాధనకుం ఇట్లుపత్రమలన శోమాతురున్నైన యంగ అకంబనున్నరు రాధ నారదుని చేత మిక్కిం ప్రకారం ఉత్తల్లంబు గావినే యప్పామే శమిత శోత్రువుని మృత్యు విషయాన్ని ఆవర్తూ కూడా విని ఆ కంపరుషిన యొక్క రాదు తన యొక్క పుట్టశోకాన్ని పోగొట్టుకున్నాడయా నారద మహర్షి వల్ల విని పలు జీవితాన్ని కూడా వినవలసింది అట ఏమిటి జగత్తులో పుట్టడమే కావటం లేదట కొంతకాలం ఆ బ్రహ్మ సృష్టిలో సృష్టి సృష్టించుకుంటూ పోతున్నాడు తప్ప కావటం లేదు అపారంగా పెరిగిపోయిందట ఆ జనం పోయే వరకు ఆ భూమి భరించలేక ఆ బ్రహ్మదేవుల దగ్గరకు పోయి స్వామి ఎంత కాలం అని భరించేటట్టు ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నారు తప్ప నాకు నేను ఎంత కాలం అని అని చెప్పి చెప్పు చెప్పుకున్నదా మొరబెట్టుకోనది నేను భరించలేను సమాయను అని అంటే కోపంతో కోపం కలిగినటువంటి వాడై ఆ చూచాయట ఈ యొక్క జగత్వామిక చూచేవరకు ఒక మహాగ్ఞి ఆ కోపం దహిస్తూ ఉన్నది లోకాలను దహించి దహించి వేస్తూ ఉన్నదా భూమి భారం నించాలగా దహిస్తూ ఉంటే ఆ సాంభమూర్తి వారు వచ్చాయిట వచ్చి స్వామి ఏమిటిలా లోకాలను పాలు చేస్తూ ఉన్నావు సృష్టించి ఒక్కసారిగా ఇలా నాశనం చేస్తే మొత్తం ఆ ఇలా నాశనం చేసినందువల్ల ఏమిటి ప్రయోజనము అంటే పూజ ఇలా ఏడుస్తున్నదయా నేను భరించలేను అని అంటే అలా ఒక్కసారిగా నాశనం చేసే ప్రయోజనము లేమంగా వాళ్ళు తగ్గి బాగా ఉండును గానీ ఒక్కసారిగా నాశనం అయిపోతే ప్రయోజనం ఏమి లేది అంటూ ఉండగానే సర్వేశ్వర సంకల్పం చేత ఆ కొంబడిని శరీరం నుండి దూకిందట నౌల్ అయినటువంటి యొక్క శరీరం కలిగినటువంటి ఆ ఒక స్త్రీ దూకింది యోజన వెళ్తూ ఉన్నది ఆ ఎత్తు ఆమె దూకి వెళ్ళిపోతూ ఉన్నదట వెళ్ళిపోతూ ఉంటే కేక వచ్చాడు మృత్యువా మృత్యువా మృత్యువా అని కేక వచ్చాయట కాకవేత ఇది భగవత్ సంకల్పం ఈ ప్రకారంగా ఈ సమయం నుండి నీవు పుట్టావు అంటే ఇది కేవలం భగవాను యొక్క సంకల్పం సమా తనకు నీవు ఈ సంహరించు ఈ జగత్తులో ఉన్నటువంటి యొక్క ప్రాణికోటినంతా కూడా వరుసగా సంహరిస్తూ ఉండవలసింది దాని కొరకై నీవు పుట్టావు అని చెప్పాయట బ్రహ్మదేవుడు చెబితే ఏడ్చిందిట ఆమె ఏడ్చి నా వల్ల కాదు బాబు ఆ పని చేయటానికి ఎందువల్ల అంటే చచ్చిన తరువాత బంధువులు మిట్టులు కొడుకులు కోడళ్ళు కలిసి ఏడుస్తూ ఉంటారు ఆ ఎక్కడ పని నేను కనుక నేను చేయలేను ఆ పని అంటే నీకు తప్పదు సుమా అని ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చే సమయం కంటి నుండి పడినటువంటి యొక్క నీళ్లన్నీ అలా దోషులతో పట్టాడేట బ్రహ్మదేవుడు పట్టి నువ్వు దక్కబడిన లాభం లేదు ఇది భగవన్ అడ్డుసుమా నీకు సంహరింతక తప్పదు అయితే ఈ నీళ్లు ఉన్నాయే ఈ కన్నీటి బొట్లు అవి అన్నిటి వ్యాధులుగా జగత్తులో ముందు అయిపోతాయి అవి పోయి పట్టుకుంటాయి మానవుల్ని పట్టుబడి అవి పిప్పి చేస్తాయి తరువాత సంహరించు నిన్న అనుకోరు నీవు దంకావని అనుకోరు ఏమనుకుంటారు ఫలాంటి రోగంతో చచ్చిపోయాడు అని అనుకుంటాను కాబట్టి ఇక నీ మేటు నెపం ఉండదు కనుక ఇవో ఇవన్నీ రోగములుగా వదులుతూ ఉన్నాను తనకు నీవు సంహరించవలసిందేని చెప్పి ఆమెను ఒప్పించి పంపించాడు సమా అది మొదలుకొని సంహరిస్తూ ఈ జగత్తులో ఎవరు ఎవరి కర్మానుగుణంగా ప్రారంభం చేయగానే ఏదో ఆ వ్యాధిగా వచ్చేది పట్టేది అతను సంహరించుకొని ఎత్తుకుపోయేది అలా క్రమంగా వరుసగా ఒక్కసారి తాగకుండా లోకములన్నీ ఒక్కసారి శూన్యం అలా వరుసగా సంహరిస్తూ ఉన్నసు మృత్యుదేవత ఇది మృత్యుదేవి ఎంత మృత్యుదేవత ప్రభావము సుమా అని చెప్పాడు ఆ నారద మహర్షి ఆ కుమారుడు పోతే ఏడుస్తూ ఉన్నాట అనేక కూడా నరికి చచ్చిపోయాడు వాడు కుమారుడు తరువాత తాను వాళ్ళ మీద తిరగబడి పొందాడు కానీ ఆ ఇంత పని చేసిన సహాయం చేసిన కుమారుడు పోయి అని ఆ నారద మహర్షి ఆయన స్నేహితుడట ఆయన వచ్చి ఈ యొక్క మృత్యు ప్రభావాన్ని అవతూ కూడా చెప్పి దుఃఖపడవద్ద ఇది సహజ లోకానికి తావకుండా ఉండేవాడు ఎవడు లేడు కాకపోతే నాలుగు రోజులు వెనక ముందు అంటే తప్ప తావకుండా శాశ్వతంగా ఈ లోకముందు ఉండేవాడు ఎవడు లేడు సుమా ఆ మృత్యు ప్రభావం అంతా కూడా చెప్పాడు మహాసయమి దేవతాగురుతోడనేటువంటి యొక్క రాదు నాడే ఆయన స్నేహితుడ ఆనాథుడు వాడు అయితే ఏం అని అడిగాడు అడిగితే స్వామి నాకు సంతానం లేదు నాకు కుమారు ఇయ్యాలి మీరు ఆ కుమారుడు కూడా వాడి యొక్క శరీరం అంతా కూడా మలమూర్తులని బంగారుమయంగా ఉండాలి బంగారుమయంగా ఉండాలి వాడి యొక్క మలము బంగారమే వాడి మూత్రము బంగారమే వాడి యొక్క బంగారమే అలా ఉండాలి అలాంటి కుమారుడి ఎవరింది అని అడిగా సరే అలాగే ఇచ్చాను అమ్మ నాడు అంటే వాడికి సువర్ణ స్థివి అని పేరు విచ్చారు వాడు బయలు కూర్చున్నా బంగారమే ఆ మొత్తం ఉన్నది విసర్జించిన బంగారమే భూమి వేసిన చెమట వచ్చిన ఏ మలం వచ్చినప్పటికీ బంగారం ఆ కారణం చేత అపారమైన బంగారం అంతా పిలిగిపోయింది వాడికి ఆ మహత్తరంగా అది చూచారట దొంగలు చూచి వీటి కడుపులో నుండి వచ్చేవన్నీ బంగారంగా వస్తూ ఉన్నాయి ఎంత బంగారం ఉన్నదో ఏమిటో అసలు వీడి లోపల అది అర్ధరాత్రి సమయం నుండి వాడిని పొట్టుకుపోయారు దొంగలు పొట్టుకుపోయి అరంగిల్లోకి తీసుకుపోయి పగలజీ చే పిల్లవాడిని పగలజీ చూస్తే బంగారం లేదు అక్కడ హూడిక లేదు ఏమీ లేదు అది వరప్రభావం చేత వచ్చింది కాని లోపల ఎంత బంగారం ఉంటుంది అక్కడ నుండి పార వాడికి ఏం ఉపయోగపడలేదు చూసా సువర్ణశీవి లేడు కొడుగు లేడు ఏమైపోయాడా అని చూస్తే అరణ్యంలో పారవ ఇచ్చాడు ఆ శవాన్ని తెచ్చుకొని ఆ మహత్తరమైనటువంటి దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు ఏడ్చే సమయంలో మళ్ళీ వచ్చాడు నాలుగు వచ్చి ఎదుగురా ఏడుస్తావు అయ్యా ఇలా అయిపోయాడు మీరు కుమారుడు చచ్చిపోయాడు సుమారు అయితే మరి వాడి మరమూర్తములు కూడా బంగారం కావాలని అని చెప్పి నువ్వు కోరటం తప్పు కాదు అసలు దాని మూలకంగానే వాడికి ప్రాప్తించింది చావు లేకపోతే ఇచ్చేవాడు కాదు నువ్వు ఉంది అంటే ఆ ఇప్పుడు అంతే ఆ ప్రాణఘాతుకం అన్నాడు నారద మహర్షి ప్రాణం తీసింది రానుక నీవు కోనటమే తప్పు దానివల్ల వచ్చింది సుమా అయితే ఏమంటావు ఏమనేదేమో చచ్చిపోయాడు నీ కొడుకు తావటమిటిరా జగత్తులో ఎంతమంది దావరా ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు నీ కొడుకు తావటేమిటి అందులో గొప్ప తెరివేము కదా అని ఆ షోడశ మహారాజుల చరిత్ర కావచ్చు చెప్పాయిటతులైన చాలా ప్రముఖ భవ్య సాధనంబులు కనకమయ్య నటి తర్పణ ద్రవ్య సమృద్ధి సకల జనుల మెత్తములు చేసి నటి మరుత్తు నిత్య బతమి నుండోడ మహారాజుల యొక్క చరిత్ర ఉన్నాడు అంటే చక్రవర్తులు ఆరుగురేవు చక్రవర్తులు మహారాజులేమో పదహారు మంది ఆ పదహారు మందిలో ముడుకుడు నాడు బరుణ్ మహారాజు ఆయన సంవత్తుడు గంగ యజ్ఞం చేయబూని ఆయట యజ్ఞం చేయబూనితే ఆ యజ్ఞములు జయించేవాడు ఎవరు లేడు జగత్తులో బృహస్పతి ఒకటి జయించగలడు అక్కడకు పోయాడు సర్గలో పోయి ఆ దేవేంద్రుని బృహస్పతిని ఆలోచించాడు ఆలోచించి మరి యజ్ఞం నీవు తప్ప ఆ జగత్తులో ఇంకా చేయించేవారు ఎవరు లేదే మరి చేయించాలన్నాయా చేయవాలనే సంకల్పం కలిగింది నాకు అంటే సాధేలే అలాగే వస్తాడు ఫలానప్పుడు లగ్న నిర్ణయం చెప్పి అంత నిర్ణయం చేశారు చేసి పంపించగా ఆ హిమాలయ ప్రాంతమునందు ఆ యొక్క వస్తు సంభాలు నీటి తెచ్చినటువంటి వాడు ఈ మహారాజు యజ్ఞం చేయాలని సంకల్పంతో ఇక సమీపిస్తూ ఉన్నది సమీపిస్తూ ఉంటే కబురు చేశారు అప్పుడు ఇక రెండు మూడు రోజులతో ఉన్నది యజ్ఞం ఏది ముహూర్తం అతి సమయముందు కబురు చేశారు ఆ దేవేంద్రుడు బృహస్పతి ద్వరాలోచన చేసి వీటి యజ్ఞం జరగొట్టాలి మనం కాబట్టి మాకు రావటానికి తీరిగి లేదు ఇక్కడ దేవేంద్రుడే ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు కనుక బృహస్పతి రావటానికి వీల్లేదు అని కబురు చేశారు కబురు చేస్తే పోయాడు అక్కడ సగ్గలో కరిగిపోయి ఏమిటా ఈ పని చేశారు నన్ను లేనిపోయిన జగత్తంతా ప్రకటించాను వచ్చి బారుపడి తీరించాను ఆ అంతా తయారు చేసుకున్న తరువాత వాటిలా నన్ను మోసగించారు మీకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అంటే ప్రయోజనం లేదు పాడు లేదు మాకొకటి పని వచ్చింది ఆ కారణం చేత మేము రావటానికి వీలు లేడు దేవి దుఃఖపడుతూ తిరిగి వస్తూ ఉన్నాయట తిరిగి వస్తున్నాడు చేసేది ఏమన్నది తిరిగి వస్తుంటే నాలుదెతులు పడ్డాడు జగత్తులో ఉన్న కాతిములు హరిషి ఆయనే ఆ నారదుడే ఎదురుబడి ఏమిటా మరుస్తూ ఏడుస్తూ వస్తున్నావు అంటే ఏమిలే స్వామి ఇలా చేసి చేశారు ఆ యొక్క బృహస్పతి దురాలోచన చేసి నన్ను ఇలా భంగమిట్టారు సుమడు చేయించేవాడు లేవు జగత్తుడు ఆ యజ్ఞం అంటే ఉన్నాడు చేయించేవాడు లేకపోలేదు కానీ ఈ బృహస్పతి తమ్ముడు సంవత్సరైన ఉన్నాడు కాశీలో ఈ అన్నం మీద పోయి తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడ వాణ్ణి పట్టుకున్నావు అంటే నీ పరిపూజ అయిపోతుంది ఈ బృహస్పతి రాకపోయినా బాధ లేదు రాకపోయినా బాధ లేదు పట్టుకోవాలి కానీ పట్టుకోవటం చాలా దుర్ఘటం వాణ్ణి ఎందువల్ల మహాకోపి నీవు సుకొని కూర్చో గుంట తవ్వుకొని గుంటలో కూర్చో అందరూ దాటి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ సంవత్తుడు నాడే వాడు దాటడు ఈ యువకెవటలా ఇక్కడ ఈ యువక పోసింది అని చెప్పి వెనక్కితాడు వాడు సంవత్సడు అదే గుర్తు నీకు వాడి కాళ్ళ మీద పడు కాళ్ళ ఆ ప్రాధాన్యపడితే వస్తాడు వచ్చాడు అంటే మాత్రం ఈ బృహస్పతి ఏమి చేయలేడు దేవేద్రుడు ఏమి చేయలేడు నీ యజ్ఞం పూర్తి చేసిపోతాడు కానీ నీకు ఎవరు చెప్పారు రా ఈ ఉపాయము అని అడుగుతాడు ఎవరు చెప్పారు రా ఈ ఉపాయము అని అడుగుతాడు వాడు అడిగినప్పుడు నారద మహర్షి చెప్పి అగ్నిలోతుకి చచ్చాడని చెప్పు లేకపోతే నాకిస్తాడు షాపు అగ్నిలోతుకి చచ్చాడు నాకు చెప్పి అని చెప్పి అది మర్చిపోయావ సుమా మర్చిపోని చెప్పి నాకు అంత ఉపకారం చేసి నేను ఎలా మర్చిపోతాను అలాగే పోసూ కూర్చుంటే అంతా తాటి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ సంవత్సడు వచ్చాయట వచ్చి అవడరా ఇక్కడ పోసింది అని వెనక్కి దిగాడు వెంటబడ్డాడు వెంటబడితే పారుదాడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అరంగంలో అవి పోయిన అక్కడ పోనాడు పోయి పాదముల మీద పడి ఏడ్చాడు ఏడు చావు ఆ కాళ్ళ మీద పడి అంటే ఆ మృతుని యొక్క రాజులు సుమాధిని ఇలా చేశారు దేవేంద్రుడు బృహస్పతి ఇద్దరూ కలిసి దురాలోచన చేసిందని ఆ పంకెట్టారు తనకు తమరు రావాలి యజ్ఞం చేయించారు వస్తాగాని మరి నా అర్ధాకట్టుకోవాలి నీవు వాడు దేవేంద్రుడు అనేక సంతులు కొనుతాడు కనబట్టాలి నండి అట్టి సమయములో కనుక నీవేమైనా పెద్దపడ్డావు అంటే నేను ఫస్ట్ చేసి వస్తాను నీవు నా దానికి దృఢపడితే వస్తా అయ్యా ఏం రండి తమరు ఎలా చెప్పాలని అడుచుకుంటాను కదా తీసుకొచ్చి ఆరంభం చేశాడు యజ్ఞం ఆరంభమైంది తెలిసింది దేవేంద్రుడికి బృహస్పతి బృహస్పతి పోయి దేవేంద్రుడికి మనం చేసిన పన్నాగంలో ఊరికే పోయిందయ్యా మన ఆలోచనతో వస్తువు నాడు కనుక ఆ సంవత్తుని వదిలిపెట్టవలసిందే అని వాయుదేవుని పంపించాయట బృహస్పతి వస్తువు నాడు నీ యజ్ఞం చేయించడానికి కనుక సంవత్తుని వదులుకోవలసింది అని చెప్పి పంపించాడు దేవేంద్రుడు వచ్చి చెప్పాడు ఏమయో బృహస్పతి వస్తాయట నీ కనుక ఈ సంవత్తుని వదులుకోవలసింది ఆ వద్దిలే బాబు యువ చేసింది చాలు కనుక ఇక అవసరంలా అవసరం లేకపోతే వాడు ఎవరో తెలుసు ఆ దేవేంద్రుడు దేవేంద్రుడు సుమా పంటలు పిండి చేసే వచ్చాయుధం వస్తుంది అంటే సమ్మత్తుని అందరు చేయట ఆ మరుత్తు ఏం భయంగా ఏమన్నా కొండలు పిండి చేసే వచ్చాయుధం కాదు వాడు ముప్పది మూడు కోట్ల దేవతలతో వచ్చిన నీకేమి భయం లేదనే ఉండగా ఆ కనుక ఏది టంకవద్దు సుమా చెత్త కొండలు పిండి చేసినా సడే ఏం చేసినా సరే నేను మాట నాకు అవసరం పోయి చెప్పవయ్యా పోయి చెప్పాడు అయ్యా ఒప్పుకోలేదు అంటే ఆ మేఘములు వెళ్ళాయిత ఆ ప్రళయకాల మేఘములు వెళ్ళాడు లలితే పట్టేసి నల్లగా పట్టినవి ఎప్పుడు విని ఎదుగునటువంటి మేఘములు పట్టినవి కాని చూచే ఆట సంవత్తుడు తన యొక్క మంతా బలం చేత వాటిని వర్షించకుండా ప్రతిబంధించేశాడు ఉన్న పట్టిని ఏదప్ప బిందువు పట్టల్లా ఆగిపోయి భూమి మీద చిలుగు పట్టడానికి సాధ్యపట్టల్లా బంధించేశాడు తరువాత మహాధ్వరితో వస్తున్న వచ్చేయుధం వదిలేడు దేవేంద్రుడు వదిలితే ధరి పెట్టుకుంటూ వస్తుంది చచ్చే చచ్చే అయిపోయింది అయిపోయింది సభలో అందరినీ నరిగిపోతుంది సుమా అని లేచింది జనం అంతా కూడా ఈ వరుణ్ మహారాజు గడగడ గడగడ గడగడవతూ ఉన్నాడు చూశా అట సంవత్సరం ఉన్నాడు రే బడుతు భయపడవద్దు సుమా భయపడ్డావు అంటే మాత్రం నేనే తగ్గిపోతాను ఇవ్వు జాగ్రత్త అలాగే కూర్చున్నాడు బాగా దగ్గరికి రా హుంకారం చేశా ఆ హుంకారంతో ఆగిపోయింది అది యావత్తు పూర్తి చేసి యజ్ఞములంతా కూడా పూర్తి చేసి ఆ యజ్ఞములందు అనేక విధములైనటువంటి యొక్క శృక్కులు శ్రోగులు ఆ యొక్క పరికరము కూడా బంగారు మైగులుగా చేశాడటారాజు అన్ని వస్తువు అన్ని బంగారువే ఇంకొక దాంతో చేయాల అన్ని బంగారు చేయించాడట చేయించి అలా మహత్తరమైనటువంటి యజ్ఞముని యావత్తు కూడా పూర్తి చేసి పూర్తి చేసి యజ్ఞాంతముండవన్నీ కూడా పంచిపెట్టేశాయట ఆ బంగారు వస్తువులన్నీ కూడా ఆ యాజికులకు పంచిపెట్టగా బ్రాహ్మణులంతా కూడా మోదు మోయగలిగినంత వరకు తీసుకొని మిగిలినవన్నీ కూడా ఆ మీద పారవ ఎవరు వెతుకుపోతే వారి దేశం సొమ్ము అని చెప్పి వెళ్ళిపోయారు అలా చేశాడు వరుణ్ మహారాజు అటువంటి వాడు ఉన్నాడయ్యా ఇప్పుడు లేడు వెళ్ళిపోయాడు ఆయన కూడా కలిసి వెళ్ళిపోయాడు ంగలముల పరమ నిత అస్తలైన రాజాశయజ్ఞములు పెప్పుశే సకల జల్లు పగడు నటి పాటన గడి మహారాజు వెరీ బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడై సమస్తమైనటువంటి యొక్క యాచికులందరినీ కూడా రక్షిస్తూ ఆ తాను చేసినటువంటి యొక్క వ్రతుకుల చేత ఆ పర్జన్యుడు నాడే దేవేంద్రుడు సంతోషించి ఏవా ప్రతి సంవత్సరం బంగారు వానగురిసేవాడట బంగారు వాన దేవేంద్రుడు బంగారు వాన ఆ సుహేతు సుహోత్రుల యొక్క పట్టణం మీద బంగారు వానగురవగా ఆ కప్పలు బంగారు కప్పలు బంగారు పేతలు ఆ బంగారు గువ్వ ఈ యొక్క గువ్వలుంటాయి చేపలు ఇవి ఆవత్తు కూడా బంగారు మైవులుగా పడేవి ఆ పట్టణం అంతా ఆ వాటిని ఆ యాజికులందరికీ కూడా పంచి పెట్టేవాడు సుమా ఆ సుహోత్రుడు అదేక యాజుల యావత్తు పురుషాంగలముల కూడా చేశాడు అలా ప్రతి సంవత్సరము దేవేంద్రుడు కురిపించడం దాన్ని కూడా ఎత్తి యాజిగులకందరికీ కూడా పంచి అలా చేసి ఆ పురుషాంగలముల ఎందుకు చేసి మహాఖ్యాతిగా నాడు సుమా మహారాజు ఏడి ఆయన ఇప్పుడు శువులు కోట్లు ఊర్జితంగా గణనాతీత కన్యల ప్రమేయత్తాభరణ మహీ సరాబుడులకు నిత్య చేసే ఋతువులెన్యే అంగుడు అతడు నన్నెలో ఒక గతుడుగా అంగుడు నాడే అంగుడనే మహారాజు అనేక వేల ఏదుగులో అనేక మేలుజాతి కొరములు ఆ కోట్ల కొలది గోములు అజాబితములున్నయే గొర్రెలు మేకలు కోట్ల దా ప్రాంగణులకు దానమిచ్చి అనేక యజ్ఞములు చేసినాడు సుమా ఆయన కూడా వెళ్ళిపోయినాడు గాది శాశ్వతమైన శరీరము పొందలేదులత మార్చిందు అత్తమేదములు జవి పంత చెత్త జనా కిందే సాధకముల వృష్టిధారలెక్కింపవచ్చుగా అతని ఎత్తు గోవులది కాదు సన్నతి పాత్రమా సిబికి ఆ శిబి చెక్కవచ్చు నాడు ఆయన ఏడు దీవుల ఎందు తన యొక్క రథం అప్రతిహతంగా తిరిగిందట ఎక్కడ అడ్డు లేదు అనేవాడు లేడు అశ్వి చక్రవర్తికి ఆయన ఆ ఈ ప్రజల దగ్గర నుండి వసూలు చేసినటువంటి పన్ను అనేది ఏమి నవ్వకుండా వాళ్లే ప్రకారంగా పరిపాలన చేశాడు పన్ను వసూలు చేసే దానికి మెచ్చి అక్షయనము పాలస ఆ ఫలాక్షుడు సాంభువారు అక్షయ ధనం ఇచ్చాట తరుగునటువంటి యొక్క ధనం దాని చేత అనేక ఎక్కువ యాగవు లవత్తూ కూడా చేసి ఆ బహుకాలం రాజ్యపరిపాలన చేసి జగత్తును దుప్పగడిందినటువంటి యొక్క శివుచక్రవత్తున్నాడు ఆయన కూడా లేటయ్యా శాశ్వతమైన యొడలు రామచంద్ర స్వామి వారు యొక్క ఆజ్ఞ చేత పద్నాలుగు సంవత్సరములవాసం చేసి ఎవరు చేయనటువంటి యొక్క పని సముద్రం మీద సేతువు గట్టి చేత రాక్షసులందరినీ సంహరింపజేసి రావుని త్రిలోక రాని సంహరించిన సాక్షాత్ భగవత్ స్వరూపి అగ్గ రాముడు కూడా వెళ్ళిపోయాడు సమాప్తి చేసుకొని కన్యల నలంకు ఏనుగులు హయముల కట్ల గోచయలకు తపస్సు తన పితృదేవతలందరినీ స్వర్గలోకానికి పంపటానికి ఆకాశ గంగా నదిని దింపి దింపి తన యొక్క పెద్దలందరినీ స్వర్గలు చేశాడు ఈ రథుడు తరువాత యజ్ఞం చేసి వేయువేల రథంగులు వేయి రథములు ఆ వరుసగా పెట్టాయట వేయు వేలు ఆ రథమునకు కన్య అలంకరింపబడినటువంటి అక్కడ కన్య తర్వాత రథానికి నూరు మతావళములు నూరు ఏనుగులు ఒక్కొక్క రథానికి నూరు ఏనుగులు ఒక్కొక్క ఏనుక్కి వేయ సావులు ఒక్కొక్క ఏనుక్కి వేయ సావులు గుర్రములు గుర్రములకు వేయసిలు ఎలా పెట్టాయట అందరు ఎన్నయ్యింది కూడా ఆత్కారంగా చేసి ఆ వేయువేద రథములు ఈ మొత్తం రథం అంతా ఈ మొత్తం అంత అలా ఇచ్చాడు సభ భగీరథుడు అటువంటి యొక్క భగీరథుడు కూడా లేడయ్యా ఇప్పుడు ఆ యశ శరీరం ఉన్నదే ఆ క్రిప్త శరీరమే ృప్తి చేసి మెప్పించి నిందు విశ్వాడు మొదలైనటువంటి యొక్క గంధర్వులంతా ఎప్పుడు తన యొక్క సభలో ఆటలు ఆడి పాటలు పాడుతూ ఉండగా కాలు నారే దేవకా చేస్తూ ఉండగా మహావైభవంతో పరిపాలన చేసినాడు సుమాంగుడు ఆ మహావైభవంగా అశ్వమేధములు చేసినాడు ఆఖరులో దేవేంద్రు వె ఆఖరులో నూరవ అశ్వమేధములు ఆ గుర్రములు కోరగా దేవేంద్రుడు అతనికి ఇచ్చి వచ్చినాడు సుమా అదువండి అటువంటి దిలీపుడు పన్నెండు మహాక్షేత్రి కన్న పర్వతముల ఆర్జనదుల విప్రభోజనముల నటి రాజతోయములు నమేధములు చేసేంద్ర ఆ మాంకా నాడి దేవేంద్రుడే దేవేంద్రుడు తన యొక్క బొటను వేలు గుడికాడట మాన్ అయ అంటే నన్ను పానం చేయవలసింది నా వేలు చేయవలసింది అని చెప్పి తప్పగా అది ఆ చీపుతూ ఉంటే అమృతం వచ్చిందట దాంట్లో కూడా ఆ వ్రేలుడా దాని చేత ఆ వృద్ధిబంది పన్నెండు సంవత్సరములు రాజ్య పరిపాలనకు వచ్చాడు ఆ మంతాత వచ్చి అనేక యజ్ఞయాగు లావత్తులు చేసి దాంట్లో యజ్ఞముల ఆయన కోసినటువంటి యొక్క అన్నపురాశుడు అర్వతములుగా గోచరించింది ఎట ఆ నేను ఉన్నదే జీవనధులుగా ప్రవహించింది ఆ ప్రకారంగా ఆ యజ్ఞములు కూడా చేసి జగత్తు ఎవరూ కూడా పరిపాలించాడు మాంధా కృతయుగ అలంకార భూతో గత అన్నాడు భౌజుడు ఆ మాంధాతో కృతయుగానికి మొత్తానికి పదిహేడు లక్షల సంవత్సరముల పరిమాణం కలిగిన యువతికి ఎవరూ కూడా ఆ అలంకార భూతుడట అట్టి మాంధాతో కూడా విడిపోయాడయ ఇక్కడ లేడు ఇప్పుడు పరించి ే వాజపేయాలకున కిల భూముల యద్ధం ధనకని ఏది ఎందు యక్తు నల్లూడనక శో విల్లు తన యందు ధర్మ తత్వం ఉర్ధితము గనియమా నిష్టుడై యాతినేగడే చాద్దుడయనే భూకంప్రపాలయం మహిత్యందువు ఆ అంగ యాతి ఉన్నడే ఎడ మొదలస్ హే అంగ రాక్ష దేవతలకు సహాయంగా పోయి రాక్షసులందరినీ అనేక యజ్ఞములు యాగములు చేసినాడు ఆ శుక్రాచార్యులకు అల్లుడయ్య చాలా మహత్తరమైనటువంటి కార్యములు చేసి చాలా కాలం పరిపాలించినాడు సుమా అనేక చేసినాడు వచ్చన భన్నన ఏది పాయసములు న పూపములు మోదకములుగాగల వంటకములు